నూట తొంభై తప్పు చదువుల వారర్కవాదముల వార ఎప్పుడు నింతట దైవమింక తెచ్చేరా కోరి సప్త ఋషులను కొలిచే దైవమితడు చేరి మహాశేషుడు మోచిన దైవము గారవపుటాది లక్ష్మి కై కొన్న దైవమితడు మేరతో నింత దైవము మీరు తెచ్చేరా తప్పు చదువుల వారా తర్కవాదముల ఎప్పుడు నింతట దైవమింక తెచ్చేరా అల బ్రహ్మకును తండ్రి అయిన దైవమితడే తలప రుద్రునికి ని తాత ఇతడే వెలయేదముల వెదకే దైవమితడు ఇలనింతటి దైవమింక తెచేరా తప్పు చదువుల వారా ఎప్పుడు నింతట దైవమింక తెచ్చేరా నారద సుఖాదులెల్లా నమ్మిన దైవమితడు కూరిమి భూకాంతకు కుల దైవము ఆ రీతి శ్రీ వెంకటాద్రి మీది దైవము నేర్తి ఇంత దైవము నెమకి తెచ్చేరా ఇంత దైవము నెమకి తెచ్చేరా తప్పు చదువుల తర్కవాదముల వారా ఎప్పుడు నింతట దైవమింక తెచ్చేరా